పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ కనుక కృపగా నా ప్రి పనిలోకి తండ్రి ఏసయ్య ఇదిగో తండీ మమ్మల్ని ప్రభా న సజీవులెక్కలో ఉంచినందుకు వంద నోళ్ళు ప్రభా ఇది నన్ను ఎంతో మంది చూడలేకపోయిన ప్రభా ఇదిగో తండ్రి కానీ ప్రభావ మమ్మల్ని మీ సజీవులు ఉంచి ప్రభావ ఇక్కడ చిన్న మందుగా కూడుకొని నేను ఆరాధించి కృప నుంచిందుకు వంద ఇద్దరు ముగ్గురు నేను ఇది ఉంటారు అక్కడ మీరు ఉన్నారన్నారు ప్రభా ఇగో తండ్రి మీ నామం ఇగో తండ్రి ఇక్కడ మేము కుడి ఉన్నాం ప్రభా మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వేలాది కోట్లాది స్తోతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండీ ఉదయం నుండి ఎన్నో పనులతో కలిసిపోయి ఉంటారు ప్రభా ప్రతి ఒక్కరిని క్రీస్తు నామలు రిజిస్టోర్ రిస్టోర్ చేయండి ఇసు ప్రభా ఇదిగోతండి పాటలదారుని మయంపరచాలిసు ప్రభా వాక్యం ధర ఇక తండ్రి మాతో మాట్లాడండి సు ప్రభా వాక్యం చెప్పే వాళ్ళని మీ శిలో చట్టం మరుగుపరచుకోండి సు ప్రభావ ప్రభా వాక్యం ఆయాస్ మార్గాలు చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టే కృపం దయచేయండి ఇసుప్రభ అలాగే తండ్రి విజ్ఞాపన అంశాల ద్వారా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం మెసుప్రభ ఇగో తండ్రి విజ్ఞాపన అంశాలన్నింటినీ జవాబు దయచేయమని ఇగో తండ్రి ఆది నుండి అంత మీరే తోడుండమని ఎటువంటి ప్రభా నెట్వర్క్ సమస్యలు రాకుండా ప్రభా మీరే తోడు సహాయం దయచేయమని నజరేడి నే సుఖిస్తున్నాం పెట్టి అడిగి పెడుకుంటున్నాం ప్రతండి ఆ నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు వేసు ప్రభా ఇగో తండ్రి అబ్రహాముని బ్యూలాన్ని ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందన లేస్తూ ప్రభా ఆ బిడ్డ గురించి ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి ఆ బిడ్డ ప్రభ ఇగో తండ్రి ఎంతో ఆయాసకరంగా ఉన్నారని చెప్పని ఇదిగో తండ్రి మేము విన్నాం ప్రభా ఇగో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపచ్చుద్దని నీ వాక్యెక్కలు బయలుపరుస్తున్నాయి ప్రభా ఇగో తండ్రి ముట్టండి స్వస్థపచ్చండి మేము విశ్వాసం ప్రభా మీరే గొప్ప కార్యం కుటుంబంలో ప్రభా జరిపించండి వేస్తూ ప్రభా ఇదిగో తండ్రి రక్షణ కార్యం జరగాలేస్తూ ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళ పాపదోష కడిగి శుద్ధీకరించండి ప్రభా ఇదిగో తండ్రి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లకు మీ జ్ఞానం దయచేయండి ప్రభా ఇగో తండ్రి ఏసప్రభా బిడ్డని ప్రభ ముట్టండి ప్రభ తన నన్నెత్తి ముందుకునే అరకాల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థ దేశం ప్రభా త్వరగా తల్లి బిడ్డ ఇద్దరు కలుసుకునేటట్టు సహాయం దేశం నేస ప్రభ వాళ్ళ కన్నిటిని వాళ్ళు ఉన్న ప్రభా చీకు అన్నిటిని తీసి పారండి ఇగో తండ్రి వాళ్ళ కన్నిటి నాట్యంగా మార్చం నేస ప్రభా మీ గొప్ప సాక్షిగా వాళ్ళని నిలబెట్టుకోమని మీరు రక్షణ కార్యం జరిపించమని ఏసుకున్నది అలాగే ప్రభ ఇదిగో తండి ఏసు ప్రభా సుమన్ బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం వేసు ప్రభా ఇదిగో తండ్రి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అని ఇదిగో తండ్రి రేపు టెస్ట్ కడుతున్నారంట ఇదిగో తండీ ఏసు ప్రభా ఇదిగో తండ్రి నీ చేతులు కప్ప చెప్తున్నాం సుమన్ బ్రదర్ గా నా బ్రదర్ ని జ్ఞాపకం చేసుకున్న సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభాని యొక్క రక్తంతో ప్రభావ కడగండి ప్రభావ ఇదిగోతండి ఏసు ప్రభా బ్రదర్ పాప దోషాలు కడగండి శుద్ధీకరించండి ప్రభావ ఇగో తండీ మీరు ఎక్కల చోట భద్రపరచండి వేసు ఇదిగో తండీ తనలో ఇదిగోతాన్ని ప్రతి ఒక్క బలహీతన విడుదల దయచేయండి వేస్తూ ప్రభ నార్మల్ వచ్చిన సహాయం తెచ్చి నువ్వు అద్భుతకారుడు ఆలోచనకర్త ప్రభా ఇగో తండ్రి నువ్వు జన సమూహాలను చూసి ప్రభావ వాళ్ళు కనికరించి వాళ్ళని స్వస్థపరచమని వాక్యం సెలవిస్తుంది ప్రభా ఇగో తండీ వీళ్ళని చూడండి ప్రభా ఇదిగో తండీ వాళ్ళని చూసి కణకరించండి ప్రభావ ఒక్కసారి ప్రభా ఇగో తండ్రి ప్రభా స్వస్థపరచని ప్రభావ అవకాశం దయచేయండి ప్రభావ గొప్ప కార్యం రక్షణ కార్యం కుటుంబంలో జరిగేటట్టు సహాయం తెచ్చండి ఇగో ఆ బ్రదర్ జీవితంలో గొప్ప కార్యం జరిపించని ప్రభావ అడిగినవన్నీ పొందుకుని ఉన్నామని ప్రార్థించమన్నారు ప్రభావ ఇదిగో తండీ మీరు హీలింగ్ ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఇగో తన్ని మీరు సమస్తం చేయగల దేవుడు ప్రభా నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్న మేము నమ్ముతున్నాం ప్రభా మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు ప్రభా ఇగో తన్ని బ్రదర్ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తామని మేము నమ్ముతున్నాం ప్రభా చేయబోతున్నందుకు నీకు వందనాలు లేసావు ప్రభా మీరే ఇగో తన్ని సహాయం తెచ్చండి రిపోర్ట్ అనే నార్మల్ సహాయం తెచ్చామని ఆ మీరే గొప్ప కార్యం జరిపించమని ప్రభా మీ చేతులు అప్పు చెప్పుకుంటే ప్రార్థన అంత ప్రభా ఇగో తన్ని మీ ప్రధానంతర జవా చేయమని పరిశుద్ధగా ప్రభుగా సర్వశక్తి మంత్రుగా అన్ని కాలంలో ఎందు అన్ని స్థలంలో ఎందులో ఉన్నవాడము అనువాడము మార్పు చెందని దేవుడు అగ్ని జ్వాల వంటి పనులతో ప్రభు ప్రతి చూస్తున్న దేవుడవు అతన్ని సమీపించడానికి నివసించే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభాని యొక్క సమీపంలో నుంచి తీసుకొని వచ్చిన దేవుడ నీకు వందనాలు మరి నయోగ్యతను కొట్టివేసిన దేవుడ వందనాలు మా విజ్ఞాపన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడ నీకు వదనాలు నా తండ్రి సాయంత్రకాల సమయమందు ప్రభు అతని మరి అబ్రహాము బ్రదర్ కుమారుడి గురించి ప్రాథమికమైన ఆ చిన్న బిడ ప్రభు మరి లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండగా ప్రభాన క్రిటికల్ కండిషన్ అని డాక్టర్ చెప్పిన ప్రభాన తండ్రి పరమ వైద్యులు నా మాట మాత్రం సెలవిస్తే ఆ బిడ్డ బాగా అయిందండి ప్రభా ఇక కృపలో ప్రభ బిడ్డ జ్ఞాపకం చేసుకోనండి తల్లిదండ్రులకు ఆదరణ తెచ్చేయండి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి క్షేమంగా ఇంటిని నడిపించమని తల్లి ఓడిలోకి చేర్పంచమని ప్రార్థిస్తున్నాం ఆ విమోచకలో గొప్ప కార్యంలో ఆశ్చర్కారం జరిగించే మా దేవ మా విశ్వాసంలో బలపరచండి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభ మీ విశ్వాసంతో ఉండి ప్రభ సాక్ష్యం అతన్ని పొందుటకు సహాయం ఆ బిడ్డ ప్రభ ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా శరీరంలో లంగ్స్ తో పాటు ప్రతి అవయంలో ముట్టండి కాంప్లికేషన్ జరగకుండా ఈ యొక్క తూపలో ప్రభుత్వండి బిడ్డను ముద్రించండి అగ్ని చేత ప్రభ కాల్చివేయండి శక్తి చేత బిడ్డకు ప్రభ జీవంలో ప్రభన తిరిగి కూడా నడిపించండి ఆయన ఆ బిడ్డన తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం దయచేయమని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా గురూపులు పెట్టినటువంటి హుమన్ బ్రదర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ విషయం గురించి ఆ బిడ్డ యొక్క టెస్టింగ్స్ లో నండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు కృప చూపించండి ఆ బిడ్డ జీవితం ని మార్చండి దర్శనలో నడిపించండి విశ్వాసంలో బలపరచండి మీ అందు సమస్తము సాధ్యము అని ప్రభా నీ ప్రాక్టికల్ గా తెలుసుకున్నకు ప్రదర్శించండి ఆ రిపోర్ట్స్ విషయంగా ప్రభా మీ ఖాత్యం జరిపించండి వీళ్ళకు సంపూర్ణ స్వస్థత నడినది చరికాల వరకు ప్రతి రక్తకు బొత్తులో ఉన్న తండ్రి శక్తిని సురక్షించమని ప్రార్థిస్తున్నాం ఏసీయ శక్తి గల నామంలో ఈ ఇద్దరి బిడ్డలకు స్వస్థత సంపూర్ణ ఆరోగ్యంలో కలిగం కాక ఆ ప్రభావ బిడ్డలకు సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు శక్తి గల నామంలో అతన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబంలో ప్రతి ఒక్కరికి అతని ఆదరణ ఓదార్పు దయచేసి బలపరచమని విశ్వాసంలో స్థిరపరచమని సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టుకోను మనీ ఏసీఏ శక్తి గల అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ అక్క ప్ర ఓకే సార్ చేస్తున్నాను సార్ పరిశుద్ధులు ఒక తండ్రి కృపమైన ఎస్సు ప్రభా జీవం గల దేవ నీకు ఎంతో వందాలు ప్రభా ఈ దినవంత మమ్మల్ని కాచ్య కాపాడనుక నీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకున్నైనా మరోసారి ప్రభా మీ పాదాల దగ్గరికి మేము వచ్చినాం ప్రభా నా తండ్రి పతి ప్రార్థన అంశంలోనైనా మీ సన్నిధి మేము తీసుకొస్తుండగా ప్రవ్వ కృపలో ప్రవ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైన నా దేవ అబ్రహాం కొడుకు ప్రభ చిన్న బాబు గురించి మేము ప్రార్థిష్టమైన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి ల లంగ్స్ లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియా ఏసు క్రీస్తు నామని పడితే కలిపోను కాక హాలలుయ హాలలుయ్య నా దేవానికి స్తోత్రంలో అయినా ప్రవా నా తండ్రి శరీరంలో ఉన్న ప్రతి అవయాన్ని మీరు ముట్టండి ప్రవ స్వస్థపచ్చండి ఎక్కడ చీకటి శక్తి మాటలు అంచువేని ప్రభావ మీ వెరకు ప్రసరింపచ్చేయమని ప్రార్థిస్తాం తల్లించపూర్ణంగా ప్రతి సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు ప్రస్తుత నామమ్మ తండ్రి మీరే స్వస్థపచ్చండి మీ కొరకు సాసును పెట్టుకున్న బిడ్డ భవిష్యత్తు దీవించని గొప్ప శివుకుడిగా తయారు కాదు ప్రభావ ఏ దుష్ట శక్తిలో పెట్టుకుని మొట్టానికి ఏసుక్రీస్తుని ఆజ్ఞాపిస్తున్నాం మీరు తాత స్వస్థ పచ్చాన్ని మీ కొరకు సాహస నిలబెట్టుకుని ప్రభావ తల్లిదండ్రులకు ప్రభావ ఆదరణ సమాధానం ఇచ్చండి దుఃఖాన్ని కొట్టివెండి విశ్వాసం మీద నడిపించమని ప్రార్థిస్తాం గొప్ప దేవా నీకు ఎంతో వందనాలు ప్రభా విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థ వాక్యం చెప్తుంది ప్రభావ కాబట్టి నేను విశ్వాసంతో మేము ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తుంది నమ్ముతున్నాం ప్రభావ గొప్ప దేవ మీ ప్రార్థ నిమిషానికి మీకు జవాబిచ్చిన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం బ్రహ్వా నా తల్లి నీకు ఎంతో వందనాలు గొప్ప దేవ పెట్టి సంపూర్ణ హీలింగ్ తెచ్చేయండి ఆ ట్రీట్మెంట్ లో మీరు తోడు ప్రార్థిస్తున్నాం ఎలాంటి సహిత నాటకాలు లేకుండా కొట్టివేండి ప్రావా డాక్టర్లని తలంపు జ్ఞానం పెట్టండి బ్రోభ అయినా డాక్టర్ల పరమ డాక్టర్ మీరు ప్రభావా మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రావా అయినా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం అయినా కుటుంబంతో దుఃఖంలో ఉంటుంది బ్రో ఆదరణ సమాధానం రైతు ప్రార్థిస్తాం ఈ సమయంలోనైనా విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైన ప్రభావ మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళారు గురించి సహాయపడమని ప్రార్థిస్తాం అరీగా ప్రభావ నైనా ఇస్త సొమ్ము మీకు ప్రార్థిస్తామైనా అప్పుడే మీ కృపల గ్యాప్ పాపం క్షమించమని ప్రార్థిస్తున్నాం ఆ ప్లేట్లో ప్రతి బ్లడ్ క్యాన్సర్ ఏ సు క్రీస్థానాల కద్దిస్తున్న దుష్టాత్మ ఆ క్యాన్సర్ ఇతరత్మను కద్దిస్తున్నుకో ఏదో ప్రతి బ్లడ్ క్యాన్సర్ ఏల్చివేయనుక హీగా ప్రతి దుష్టాత్మను కాల్చివేను ప్రభావ ఆ ప్లే పత్తి ఇన్ఫెక్షన్ ఆ పత్తి విధమైన రోగాలకి దయ్యాలను ఏ స్థితి క్రీస్తో కాలిపోను కాక ఆలదు ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించిన అయినా ప్రభావ అయినా ఇసయ్య మీ జీవాన్ని పోషింపజేయండి స్వస్థపరిచి మీ కొరకు సాహసం పెట్టుకుని అయినా కుటుంబంతో రక్షణ పొందాలని మీ గృప దేండి టెస్టులు వెళ్తున్నాను ప్రభావ ఏ స్థితి క్రీస్ పరిశుభ్రంలో పత్తి టెస్ట్ నార్మల్ వచ్చింది కాక ప్రతి చీకటి అందకారురాత్మ శక్తులను పాతాలలో అంచు చేస్తుంది ప్రభా పెడతా అగ్ని పెంచి పెట్టండి ప్రభావ తండ్రి మీరే సాయంత్రమని ప్రార్థం మీకు జవాబిచ్చి నేను నమ్ముతున్నాం ప్రభావా ఇది మనుషులకు అసాధ్యం సమర్థం సాధ్యం ప్రభావో ఒక అసాధ్యమైన ఉండడానికి వాక్యం చెప్తుంది కాబట్టి నైనా మీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభావ మేము ప్రార్థించినాం మేము అందరం నైనా మీరే దాని ప్రభా ఆమోదించడం మేము నమ్ముతున్నాం ప్రభా స్వసతిచ్చే మేము సమస్త ఘనత మహిమ ప్రభావంలు తండ్రి నీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పర్షి దమమున తండ్రి ఆ ప్రైజ్ లోన్ సే నీస్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ లెక్కిన్ సే నీస్తముల్ దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ ఇంత నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలా కై లెక్కిన్ సలే నీస్తముల్ సేవా ఎల్లప్పుడూ నే పాడి లెక్కిన్ సలే ఎల్లప్పుడూ నే పాడేదన్ ఆకాశ మహకాశములు దాని క్రిందు ఆకాశ మహకాశముల్ దాని క్రిందుకాశములు భూమిలో కనబడునవన్నీ నబడునవన్నీ ప్రభువాని కీర్తించు ప్రభువాని కీర్తించు లెక్కించాలే నీస్తముల్ దేవా ఎల్లప్పుడూనే పాడేదన్న లెక్కించాలే నీస్తముల్ ఎల్లప్పుడూనే పాడన్ అడవిలో నివసించునవన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడి గాలి మంచును భూమిపైనున్నవన్నీయా భూమిపైనున్నవన్నీ దేవానిన్ని పొగడును దేవాని పొగడును లెక్కించలే స్తోత్రము దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ని लेकिंचले निस्तोद्रमु देव एल्लापुडुने पाडेदन नीटीलो निवसించున नी प्राणुल ईभुविलो निजीवारासल नी नीटीलो निवसించు नी नी భానుల్ ఈభువిలో నిజీవారాసల్ గురులవన్నీయా ఆకాశ మునయ గురులవన్నీ ప్రభువానిన్ని కీర్తించు ప్రభువానిన్ని కీర్తించు లెక్కించాలే నీ స్తో ద్రము దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ లే నీ స్తో ద్రము దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మే స్తోత్రేవా ఎల్లప్పుడూనే పాడేదం ప్రజల సిస్టర్ అర్థం చేసుకున్నాం స్తోత్రం దేవా పరిశుద్ధుడా కృపామాయుడా దయగలిగిన మా తండ్రి ప్రవ కలిగిన దేవాణి వర్ణనాలు స్థుతి స్తోత్రాలు నాయన అయ్యా మీరు ఇచ్చిన కృప కొరకై వందనాల స్తోత్రాలు నాయన ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అయా ని సన్నిధిలో నాయన నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి మా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా తరారు యుగాలు గతిస్తాయి కానీ దేవా నువ్వు నిరంతరం ఉండి నీ వాక్యం నిరంతరం నిలుస్తుంది ప్రభా నీకే వందనాలు వేసాయా నీ రాత్రి కాలంలో ప్రభా మా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా నాయన మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా మా తలంపు మా ఆలోచనలు ప్రభా మీరు కొట్టివేయండి ఏసయ్య అనిశ్చితం వింపు మాకు దయచేయండి తండ్రి మీరే మా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధన మీ పరలోక వర్తమానం ప్రభావ అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసయ్య పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మొదటి కొరింది ఇంక రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము మొదటి కొరింది పదమూడో అధ్యాయం మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోహేడు మ్రోహేడు కంచును గణకలలాడు తాళమునై ఎందులు రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన కొండలను పెగిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పోస్టుల పావులు మనుషుల తోను దేవదూతల తోను మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడనైతే మోగేడు కంచును గణగనలాడు తాళమునయుందును మనుషుల బా మనకు మనుషుల భాషలతో దేవుడు దేవదూతల భాషలు మనకు వచ్చిన దేవునితో మనకు కృపావరములు మనకు కలిగిన ప్రేమ లేకపోతే అది వే వ్యర్థము అంటున్నాడు చిన్నపిల్లలు ఏడుస్తుంటే అప్పుడు వెనుకటి రోజుల్లో ఓ డబ్బాల రాళ్ళేసి గలగలలాడిస్తే అలా ఉంటదే అంటున్నాడు మ్రోహేడు కంచును గనగనలాడు తాళమునయుద్దును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమలేని లేని వాడనైతే నేను పెర్థుడను వేదల కొరకు నా ఆస్తి అంతయ్యూ ఇచ్చినను కాల్సడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేని లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు యేసుప్రభు కూడా మనల్ని ఎంతగానో యేసుప్రభు ప్రేమించిండు యేసుప్రభు మనల్ని ప్రేమించిండు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చిండు మనము ఆయనతో పాటు ఆయన ఆయన సింహాసన మందు మనల్ని కూర్చోబెట్టడానికి ఆయన ఒక చోట మనం ఒక చోట ఉండకూడదని ఆయన పరలోకాన్ని మన కొరకు పరలోకంలో మనకు ఇల్లు కట్టిండు ఆయన ప్రేమ దేవుడు కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాల దేవుడు అలాంటి ప్రేమ కలిగి మన మనల్ని ఆశిస్తాడు ఫిబ్రవైల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎబ్రిల్ రాశ్న పత్రిక ఐదో అధ్యాయం ఏడో వర్షణములు అంటాడు ఉన్న దినములలో మహారోదయముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను యేసు ప్రభు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్న కాలంలో కూడా శరీరధారిగా ఉన్న దినాలలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ఎలా గడిపిందంటే మహారోదనంతో గడిపిండంట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకోలేను ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన ఎన్నో శ్రమలు పొందిడు యేసుప్రభు విధే ఆ శ్రమల వల్ల విధేయతను నేర్చుకునే శరీరదారిగా ఉన్న దినాల్లో కూడా ఆయన యేసుప్రభు ఎప్పుడు అనేకుల గురించి ప్రేమ కన్నీళ్లు కార్చి అనేకుల గురించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి వాళ్ళు రక్షణ పొందాలా ప్రభా వీళ్ళకి రక్షణ లేదు ప్రభాని ఎప్పుడు ఆ అన్నం కూడా ఆయన సరిగా తినకుండా ఎప్పుడు సేవా సేవని సేవలోనే దొరుకుతున్నాయి ఎంతో ఆయన కన్నీటిలో రక్త కన్నీళ్ళు రక్త బిందువలే ఆడింది దేవుడు మన కొరకు ఆయన శ్రమ తన ప్రేమను మన ఎడలో మా ఆయన దేవాతి దేవుడ కూడా కన్నీళ్లతో గడిపిండు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను తను మరణం నుంచి రక్షించగల దేవునికి ఆయన దేవాతి దేవుడ కూడా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిండు ఆయన ప్రార్థనలు చేసిండు యాచనలు ఎప్పుడు ఇతరుల గురించి ఆయన చేస్తానే ఉన్నాడు అందరి గురించి యాచనలు దేవునికి సమర్పిస్తున్నాడు అందుకే ఆయన అంగీకరింపబడిడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకుని మనము ఎప్పుడైనా ఒక శ్రమ మనము పొందామంటే దాని వల్ల దేవుడు మనకు ఒక విధేయత మనకు నేర్పిస్తాడు ఈ లోకంలో మనం ఉన్నంత కాలము మనకు బ్రమలు అందుకే ఆ దావిదు మహారాజు అంటాడు దేవుడు నా చేతికి నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పు వాడై ఉన్నాడు అంటాడు అయితే కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ అజలు కాక దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును స్వాతీకమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి దేవుని చేత ఏర్పరచబడిన వారును మనం దేవుని చేత ఏర్పరచబడిన వారము కాబట్టి మనం పరిశుద్ధులను ప్రియు ప్రియులైన వారికి తగినట్లు దేవుడికి మనం ఎంతో ప్రియులుగా మనం ఉండాల ఉండాలంటే దానికి తగినట్లు మనం నడుచుకోవాలంటాం ఆయనకి ప్రియులుగా ఉండాలంటే మనము జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును స్వాతికమును దీర్ఘశాంతమును ధరించుకొని ఎవడైనాను తనకు హాని చేసిననని ఒకరిని ఎవడలా ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించలాగున మీరును క్షమించుడి వీటన్నిటి పైన అనుబంధమైన ప్రేమను ధరించుకొని మీరు ఒకని ఎవరైనా మీ పట్ల హాని చేసిందని మీరు తలంచిన ఎడలా ఒకరిని ఒకరు క్షమించుకోమంటున్నాడు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాల వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను అన్నిటికీ పరిపూర్ణమైనది ప్రేమ కాబట్టి ఆ ప్రేమను మనం ధరించుకోమంటాడు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందు మీరొక్క శరీరముగా పిలువబడి మరియు కృతజ్ఞతలై ఉండు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాల్లో ఏల్చుని ఎప్పుడు దేవుడు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో మనం ఉండాల అందుకే దేవుడు మనం అందరినీ ఒక్క శరీరంగా ఆయన శిరసై ఉన్నాడు మనము శరీరంగా ఉన్నాం ఒక్కొక్కళ్ళు దేవుని శరీరంలో ఒక్కొక్క అవయంలో అయి దేవుడు అందరికీ ఒక్కొక్కరికి ప్రవచన వాక్యం ఒక్కొక్కరికి ఆయన విశ్వాస పరిమాణ ప్రకారం అందరికీ కృపావరాలు ఇచ్చిండు నేను ఎక్కువ అని నువ్వెక్కువని ఊరు అధిశయించటం వీలు లేదంట కన్ను చేసే పని కన్ను చేస్తుంది కాళ్ళు చేసే పని ఎవరి పని వాళ్ళు దేవుల్లో మనము చేయ చేయగలిగి కాబట్టి పని చేస్తుంది కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనం హృదయాల్లో ఏలుచుండాల రెండవ దశలో నీకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనం ప్రభు ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరుచుకొనేను కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లింప ఉన్నాము అయితే ఇక్కడ దేవ ఇక్కడ అపుసులను పౌలు గారు మాట్లాడుతున్నాం ప్రే దేవు ప్రేమింపబడిన సగోదరులాగా దేవుడి చేత మనము ప్రేమింపబడిన దేవుని ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచబడట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుకులు చెల్లించ బదులైన్నాము మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను దేవుని చేత మనం ప్రేమించబడిన సహోదరులం మనం సహోదరులం కాబట్టి దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచిండట సత్యంలో మనల్ని నాటిండంట రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని దేవుడు ఈ జగత్తు నాది వేయకబడే దేవుడు రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి దేవునికి ప్రతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అంటే మేము చూస్తుంటే ఎక్కడ చూసినా అనేక రకమైన బోధలు ఉన్నాయి కానీ నేను అసలు కొంతమందికి అయితే అసలు వాక్యమే సరిగా అర్థం కావటం నేనైతే అనుకుంటా ప్రభా మాకు ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభా నీ రక్షణ మాకు ఇచ్చినవు ఇంకా కొంతమందికి అసలు సువార్త ప్రభా తెలియ అర్ధమే కావటం లేదు ప్రభా ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చావు ప్రభా నువ్వు పరలోకం తీసుకుపోవటానికి వచ్చావు కొంతరైతే ఆ చూసి ఆశీర్వాదం అనుకుంటున్నారు మేము ఆశీర్వదించబడ్డాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించింది అంటున్నాడు పర్లోకం పోవటమే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనల్ని జగత్ పునాది వేయకపడకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అదే గొప్ప ఆశీర్వాదం ఇంకా ఎన్నెన్నో రకాలుగా అక్కడ బోధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళకు సత్యం అర్థం కావటం లేదు అందుకే అపోసులు పావులు అంటారు మీలో ఏదైనా వేరు ఏదైనా మలిచి ఈ సత్యం నుంచి తొలగిపోతారేమో అని మిమ్మల్ని బట్టి నేను ఎప్పుడు వేదన పడుచున్నానని అనింపు అపోసులైన పావులు గారు చెప్తారు ఇక్కడ కొంతమంది నేను వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తుంటాం ప్రభా నైనా సత్యంలో లేని బిడలను మీ సత్యంలో నడిపించు ప్రభా అని ఎన్నెన్నో రకరకాల బోధలు ఉన్నాయి అంజురప్ప పండు అని ఐదు రట్టెలు రెండు చేపల పండుగలన్నీ ఎన్నెన్నో గుడాల పండుగ అని ఏదేదో ఆచారాలు చేస్తున్నారు కానీ ప్రభా మమ్మల్ని నీ సత్ నీ ఆత్మ చేత మమ్మల్ని పరిశుద్ధపరిచావు నీ కృపవరాల మమ్మల్ని అభిషేగించావు నీ ఆత్మ చేత మమ్మల్ని నీ కృపవరాల మమ్మల్ని అలంకరించావు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకము మాకు తెచ్చావు ప్రభా నీ సర్వసత్యంలో నాటినందుకు నీకు వందనాలు ప్రభానే దేవునికి మనం ఎల్ల ఎప్పుడూ కృతజ్ఞత స్థుతులు మనం దేవునికి చెల్లించాలి మీరు ఇలాగన రక్షింపబడి మన ప్రభు అయిన యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మా పత్రికల మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి కాబట్టి సగదులారా మనం దేవుని ఎందు ఆయన మహిమ పొందటానికి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన పిలిచిండు మనము ఎక్కడెక్కడ వారుమో కానీ యశు ప్రభు మనలందరినీ పిలిచిండు ఆయన మహిమను మనము పొందవలనని ఆయన మహిమను మనం పొందవాలనని ఆయన సత్యమును తెలుసుకోవాలని ఆయన దగ్గర మనం ఉండాలని దేవుడు జగ ముందుగానే ఆది నుండే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం చగుదలారా మీరు నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభు అయిన మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యం ప్రతి సద్వ సద్వాక్యం మందును మిమ్మల్ను స్థిరపరచునుగాక యేసు ప్రభు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ ఈ ఆదరణ యేసు ప్రభు నిత్యమైన మనకు ఆదరణించిండు కృప ఇచ్చిండు నిత్యమైన ఆదరణ మనకు ఇచ్చిండు మన తల్లిదండ్రులు అన్నలదమ్ములు ఒక్కరోజు ఆదరిస్తారు కానీ మన ప్రభువు నిత్యమైన ఆదరణ మనకు ఇచ్చిండు ఎల్లప్పుడూ కృప కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఈ శుభ నిరీక్షణయే ఈ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వా సత్వాక్య మందును మేమును స్థిరపరిచిన గాక మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మన హృదయలలో దేవుడు ఎల్లప్పుడూ ఆదరించి మనకు సత్వా సత్వాక్య మందు మనల్ని స్థిరపరుస్తాడు అది ఎబ్రిల్ పత్రిక ఎబ్రిల్ కు పత్రిక నాలుగో ధ్యాయము పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడిని సృష్టము ఏదియు లేదు మనము మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఎందుకనగా దేవుని వాక్యము సజీవంగా ఉందంట దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచుల ఖడ్గం రెండంచుల ఖడ్గం ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలు మూలుగులను విభజించినంత మట్టుకు దూ దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది దేవుని వాక్యము సజీవమైంది అది వాడి అయిన ఖడ్గం ఎటువంటి కంటే కూడా అది ఈ డాక్టర్సులు ఆపరేషన్లు చేస్తారు పై పైన తెలుస్తుంది వాళ్ళకి కానీ ఇక్కడ దేవుని వాక్యం అంట రెండు అంచుల ఖడ్గము అది ఎటువంటి మనలో ఎటువంటి వ్యాధి ఉన్నా బలహీనత ఉన్నా ప్రతి ఒక్క మన హృదయమును పరిశీలన చేస్తుందంట దేవుని వాక్యం సజీవమై బలం గలదై రెండంచుల కడ్ ఎటువంటి రెండు అంచులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలు మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది మన యొక్క హృదయం యొక్క తలంపులు ఆలోచనల అన్ని కూడా శోధిస్తుందంట దేవుని వాక్యం దేవునికి ఆయన దృష్టికి కనబడనిది సుష్టము ఏది లేదు ఆయన కనపడిన రహస్యం ఏది కూడా ఆయనకి ఏది ఆయనకు రహస్యం ఏది లేదు సమస్తము చూస్తున్నాడు ఎందుకంటే దేవుని వాక్యము తజీవమైంది కాబట్టి అది రెండు అంచుల ఖడ్గం కాబట్టి మన హృదయములో కూడా దూరిపోయి మన హృదయ తలంపులను కూడా పరిశోధించుతున్నది మన ఆలోచనలను కూడా పరిశోధిస్తుంది ఆయన దృష్టికి కనపడనిది ఏది కూడా లేదు మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనం దేవునికి లెక్క చెప్పు ఉన్నాం కాబట్టి ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశము మండలము కొండా దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఉప్పు కొనిన దానిని గట్టిగా చేపట్టడము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సగా సగానుభవ సమానుభావం లేనివాడు కాడు కనుక సహానుభావం లేనివాడు కాడుగా కానీ సమస్త విషయములలోనూ మన వలె ఆయన పాపం లేనివాడిగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదము ఆకాశ యేసు ప్రభు మూడో దినం లేచినక ఆకాశ మండలంలో వెళ్ళిన దేవుని కుమారుడిని యేసు మనకు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దాని గట్టిగా చేపట్టుదు మనము దేవుని చెప్తాం ప్రభా నేను సేవ చేస్తా ప్రభా నేను దేవుణ్ణిలో ఎంతసేపు ఎంతసేపు ప్రా మేము ప్రా దేవునికి ఎన్నో మొక్కుబళ్ళు చెల్లుస్తుంటాం ప్రభా నేను నీతో మూడు గంటలు ప్రార్థన చేస్తా ప్రభా అ వేకుజామన్ లేచి ప్రార్థన చేస్తా ప్రభా రాత్రి కాలంలో నేను వెతుకు నిన్ను సన్నిధిని వెతుకుతా ప్రభా నీ ఎన్నో ముక్కుబళ్ళు మనం దేవునికి చేస్తా ఉంటాం కానీ మనము చేయాలనుకున్నాం చేయలేకపోతాం అదే దేవుడు అంటాడు మనకి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఒప్పుకొనిన దానిని మనం గట్టిగా చేపట్టు గట్టిగా చేపట్టుదాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో మనతో తమ సహానుభావం లేనివాడై వాడు కానీ సమస్త విషయంలో మన వలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన శర్రదారిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన సుఖంగా తిని సుఖంగా మంచి మంచాల మీద పనుకొని మంచిగా ఏ శిరూంలో ఆయన లేడు ఆయన ఆయన కన్న తండ్రి కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు కాబట్టి ఎవరు నశించుకోకూడదని ఈ లోకానికి వచ్చి కన్నీళ్ళు ఆయన మహారోదనంతో గడిపిండు దేవునికి ఎన్నో యాచనలు ప్రార్థనలు చేసిండు ఆయన ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు ఎప్పుడు కూడా ఆయన ఆత్మల కొరకు దేవు ఆకలి దప్పుకులతో యశుప్రభు ఉన్నాడు కాబట్టి ఆ ఆ అలాంటి ప్రేమతో మనము నింపబడాలి ఆయన ఈ లోకంలో లోకంలో ఉన్నాను కానీ ఆయన శోధింపబడినా కానీ ఆయన ఏ పాపం లేనివాడిగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఉపాసనము వద్దకు చేరుదాము మనం కనికరింపబడ్డాం యేసు ప్రభు మన ఆయన ప్రాణం పెట్టింది కాబట్టి మన మనం కనికరింపబడినం అమయోచితమైన ఆయన కృప మనకు ఉంది కాబట్టి ఆయన సహాయం మనకు ఉంది కాబట్టి ధైర్యంతో మనం కృపాస కృపాసనము మనము మనం చేరగల ధైర్యాన్ని శక్తిని దేవుడు మనకు ఇచ్చిండు మొదటి పేతు రాసిన పత్రిక మొదటి పేతులు మొదటి అధ్యాయము పదమూడవచనం కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారి ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండ్రుడని రాయబడి ఉన్నది కాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండ్రుడి అందుకే అంటాడు కాబట్టి మీరు మీ మనసు మీ మనసుల్ని ఏం చేసుకోవాలా మన మనుషుల్ని మనము స్థిరపరుచుకోవాలా మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవాలి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు తేపడు కృప సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండము అపసుల పావులు కూడా ఈ నిరీక్షణ మిమ్మల్ని చిగ్గుపరచదంటాడు దేవుని పట్ల మీరు పరిశుద్ధులకు చేయి ఉపచారములను మీరు ఆయన కొడుకు పడుతున్న ప్రయాసము ఆయన మర్చిపోయేటకు ఆయన నరపుత్రుడు కాదంటాడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవుడు కృప సంపూర్ణ నిరీక్షణ నేను ఇంత ఇంత దేవుణ్ణిలో ప్రార్థన చేసినా ఇన్ని ఆత్మల గురి గురించి నేను కన్నీలు గార్చిన వీళ్ళందరి గురించి నేను ప్రార్థన చేసినా నాకు తప్పకుండా నేను దేవుని కృపాస్తున్నాము దగ్గరకు నేను చేరుతాను దేవుడు నాకు అనే నాకు దేవుని దగ్గర బహుమానం ఉందన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేదం అలాంటి నిరీక్షణ మనం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని రాయబడి ఉన్నది కాక మీరు విధేయులకు పిల్లలై మనం దేవునికి విధేయత చూపించాల విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయ్యందు పరిశుద్ధులై ఉండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయొచ్చున్నారు కనుక మీరు పరదేశీలై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఇతరుల పారంభర్యమైన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు దేవుడు మనకి అందరికీ తీర్పు తీర్చి దేవుడు తండ్రి మా అని అందరికీ దేవుడు న్యాయం చేసే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం కనుక మనం ఈ లోకంలో పరదేశులమే మనం దేవుడికి పరదేశులమై ఉన్నాం కాబట్టి మనము భయంతో మనము పరద భయముతో గడుపుడి అంటున్నాడు ఇతరుల పారంభర్య ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరెరుగుదురు కదా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడేను కానీ తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడబరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాకా మే విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నది మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు దేవుని వాక్యం మూలంగా నుండి పుట్టించిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయుట విధేవుల గుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఒక్కడిని ఒకడు ప్రేమపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి కాబట్టి ఈ జగత్ పునాది ఆయన అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ దోషం లేదు ఆయన పరిశుద్ధ రక్తము కాల్చి మనల్ని కొన్నాడు కాబట్టి అయన జగత్ పునాది వేయకబడ మునిపే నియమించిండ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఈ ప్రత్యక్ష ఈ ప్రత్యక్షత పరచబడను మీ విశ్వాసము నిరీక్షణ దేవుని అందు ఉంచబడి ఉన్నది కాబట్టి మనము ఒకరినొకరును మనము హృదయపూర్వకంగాను నిష్కపటం గాను ప్రేమించుడి అందుకే ఇక్కడ అంటాడు అదే మొదటి పేత్రిక మొదటి పేత్ర రెండో అధ్యాయంలో అంటాడు పదకొండవచనం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతులో ఆ వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలకు చున్నాను మనుషులు ప్రభు నిమిత్తము లోబడి ఉండు మనము ఈ లోకంలో పరదేశులను మనం యాత్రికులము ఉన్నాం కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడు శరీర విసర్జించి అన్యజనులు ఏ విషయంలో మనల్ని దుర్మార్గులని దో మన సత్క్రియలను చూసి దర్శన దినమున దేవుని మహిమ పరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానంట కాబట్టి మనకి ఎన్ని భాషలున్నా దేవదూతల భాషలతో మనం మాట్లాడినా మన కృపవరాలు ఎన్ని ఉన్నా కూడా ప్రేమలేని లేని వాడనైతే నేను వ్యర్థుడను ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమం అచ్చరపడదు డమ్మగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు త్వరగా కోపపడదు అపరాధమును అపకార్యమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటినీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నింటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చుకొను ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిరక్తములగును భాషలైనను నిలిచిపోను జ్ఞానమైనను నిరక్తమవును మనము కొంత మటుకు ఎరుగుదము కొంత ఇక్కడంటాడు ఎన్ని ఉన్నా కూడా చివరికి నిలిచేది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచను వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటాడు మనలో ఎన్ని కృపావరాలున్నా ఎన్ని అన్య భాషలు మాట్లాడినా ఎంత ప్రవచన వరం ఉన్నా ఎంత దర్శనవరం ఉన్నా కూడా ఏదున్నా కూడా మనం ప్రేమ వాడనైతే వ్యర్థుడను అంటున్నాడు మనలో మనకు కావాల్సింది దేవుడు అంటాడు విశ్వాసము దేవుని పట్ల నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమ కలిగి మనము దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ ఒక వందనాలు రాజా ఎస్ అయానికి గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయాన్ని బిడలని మేము అయాన్ని బిడలమైన మేము ఒకనే ఒకళ్ళ ప్రభా మేము ప్రేమ కలిగి ఉండాలా నీ ప్రేమ మాలో ఉండాలా ఎస్ ప్రభా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటున్నావు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రభా అనేక మా అందరి గురించి ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చావు ప్రభా నీ రక్తము మా కొరకు కాచినావు ప్రభా అయ్యా మా పాపములు తీసేసావు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభా గొప్ప విలువైన రక్షణ ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు ప్రభా అటువలే ప్రభా మేము కూడా జీవించాలా ప్రభా ప్రేమతో కలిగి ఉండాలా ప్రభా ఒకరు ఒకరు సహిస్తూ ప్రభా అ శరీరంగా ఉండడానికి మేము పిలువబడ్డాం ప్రభా అనేక అవయంలో తంది తంది ఒక్క శరీరంలో అనేక అవయములు ఎలా ఉన్నదో ప్రభా అనేకలమైన మేము అందరం ప్రభ నీలో కట్టబడుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క సజీవమైన రాళ్ళు వలె మేము ఉన్నాం ప్రభా అయా నీకు వందనాలు తండ్రి మీరు పిలిచిన ప్రభా ఈ యొక్క గొప్ప పిలుపుని బట్టి వందనాలు మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు ప్రభా అయా మీకు స్థుతి స్తోత్రాలు ప్రభా అయా మీరు తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నారు ప్రభా జగత్తు నాది వేగపడ మీరు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు ప్రభా మీకు వందనాల తండ్రి మీరు ఇచ్చిన ఈ రక్షణ ప్రభా అందరూ పొందుకోవాలా అందరూ ప్రభా అందరూ రక్షణ పొందాలా ప్రభా అన్ని కొరకు మేము ప్రతి కూడా సాక్షులుగా ఉండాలని సేవ చేయాలా ప్రభా సహాయం చేసి మమ్మల్ని నడిపించమని వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏ సుక్రీ ఎవరు ఉన్నారో ప్రభా ప్రతి కూడా ప్రభాన్ని ముట్టి స్వస్థపరిచండి నాయన ప్రతి ఒక్క ప్రభా బిడ్డను కూడా మీరు స్వస్థపరిచని మీ గాయల ద్వారా స్వస్థత ప్రభా మీరు స్వస్థపరిచి ప్రతి బిడ్డను కూడా లేవనెత్తి ప్రభా అందరిని మీ సేవలు అభిషేకించి వాడుకోమని ఏసయ్య పరిశుద్ధ నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ పరిశుద్ధుడా మహానతుడా మహాగనుడ తేజమైన పరిశుద్ధ ఘనమైన మన కొందరు నడుస్తావు గడిచిన కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపర గొప్ప దేవుడు మీకు వందనాలయ్యా వాక్యం ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడినారయ్యా అయా అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమే అన్న ప్రేమను మీరు మాట్లాడారు బా ప్రేమ కలిగి మాకు నాయన నీ సహాయం దయచేయండి దేవా వందనాలు మీరు ప్రేమే ఉన్నారు కాబట్టి మేము కూడా ప్రేమ కలిగి జీవించాలన్నా అట్టి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి మరి ప్రేరం శాసక కొరకు ప్రార్థిస్తున్నా కదేవా నీ కృపా కాబ్దాల భద్రతా క్షేమాన్ని దయచేయండి దేవా ఎంతమంది నా ప్రభా ప్రేర్ రిక్వెస్ట్ల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి వరందరు అంశాలను దేవా నీ అస్తం వారి మీదికి రానివ్వండి ముట్టండి తాకండి స్వస్థపరచనైనా భయాన భయ సిస్టర్ గారి నా కుంపం చేసుకున్న తండ్రి నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు దేవా సంపూర్ణ స్వస్థత రావాలా నా ప్రభా నీకు వంద రక్షించాలని ఆశపడుతున్నారు నా ప్రభ కుటుంబం రక్షణకు నడిపించండి సహాయం దయచేయడం ముట్టండి తాకండి నీ రక్త ప్రోక్షణ దయచేసి కుటుంబం అందరినీ రక్షణలో మార్గం నడిపించండి సహాయం దయచేయండి ప్రమీలమ్మ గారికి నాపం తీసుకునే గొంతులో నా తండ్రి ఆ గడ్డను ముట్టండి తాకండి నా ప్రభా సంపూర్ణ ఆరోగ్య శుల నామలోనే దయచేయడా ఓ దేవా నీకు కుటుంబానికి రక్షణ మార్గాన్ని దయచేయండి ఆ కుటుంబం అంతా నడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాల తండ్రి ఆ విడను ముట్టి తాకండినైనా అభిమా పాపకు నా తండ్రి మీరు ముట్టండి తాకండి అయినా వీడియో సమస్య నుంచి విడుదల దయచేయండి మరి నా ప్రభా నరాల బలహీనతో బాధపడుచుండగా నా ప్రభా అబడేకు తండ్రి సంపూర్ణ స్వచ్ఛత మీ నామంలోనే దయచేయండి వేసుక్రీ స్నాములనైనా ఎత్తిపడి అడు అడుగుచున్నాము నా ప్రభా మీరు స్వచ్ఛత దయచేయండి సహాయం దయచేయండి సుందరరావు ప్రధానికి నాపం చేసుకో తండ్రి లివర్ సమస్యతో బాధపడుతున్నాను నా ప్రభా చెడు విషాల నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి నా ప్రభా మీ సహాయం దయచేయండి మా ప్రార్థనకు పత్తితరం మీరు దయచేయండి అయినా మీ గొప్ప జవాబు దయచేయండి నా తండ్రి సహాయం దయచేసి పద్మగానికి నాపం తీసుకో ప్రభా అస్త్రమతో బాధపడుతున్నారు ప్రభా సంపూర్ణ సశతాబ్ మీరు దయచేయండి కుటుంబం రక్షణ మార్గం నడిపించండి అన్ని తండ్రి అన్ని అన్ని జనుల నుంచి నా ప్రభా అనేకలను మీరు రక్షించున్నారు ప్రభా అన్ని కుటుంబం నా ప్రభా వారిని కూడా మీరు దర్శించండి వారి వారి కుటుంబం కూడా రక్షణ మార్గం నడిపించండి నా ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా రజనీ గారికి నాపకం చేసుకున్న ప్రభా గర్భ సంచి సమస్యతో బాధపడుతుంది ప్రభా సంపూర్ణ స్వస్థిడకు మీరు దయచేయి నా ప్రభా కృప చూపించండినైనా ఆ బిడ్డ గర్భాన్ని మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి ప్రభా నీ గాయపడాస్తాం ఆ బిడ్డ మీ నా ప్రభా కుటుంబ అంతరక్ష మార్గం నడిపించండి సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు అయా బ్రదర్ అనిల్ గారికి నాపకం చేసుకో తండ్రి ఆశ్రోకతోనైనా బ్లక్స్ తో బాధపడుతున్నాడు నా ప్రభా సహాయం దయచేయండి ఆవిడను ముట్టి తాక స్వస్థపరచండి ఆవిడ సంపూర్ణ స్వస్థత మీ నామంలోనే మీరు దయచేయండి నా సహాయం దయచేసి కుటుంబాంతటి రక్షణ మార్గంలో నడిపించండి అయినా సహాయం దయచేయండి మళ్ళీ మళ్ళీ ఈశ్వర శిశులకు మరి నాపం అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ఆవిడను ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్య స్వస్థత దయచ్చిన ప్రభా విశ్వాసంలో బలపాడు లాగా నా నా ప్రభా విశ్వాస విశ్వాసంలో బలపరచండి ఆత్మీయంగా నా తండ్రి పెంపొందింప పెంపొందింపబడాలా నా ప్రభా సహాయం దయచేయండి రేణుక శిస్టర్ గారికి అయినా మంచి ఆరోగ్యము దయచేయనైనా ఆవిడ ఆరోగ్యదారులను దయచేయి నా సంపూర్ణ ఆరోగ్య స్వస్థ దయచేయి నీ పరిసరలో గొప్పగా వాడబడినట్టు సహాయం దయచేయండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడున్నైనా మీరేనైనా ఆవిడన్న ముట్టి తాకి స్వస్థపరచండి ఓ ప్రభా ఆవిడన్న నా ప్రభా పరిచరలో వాడబడాలని ఆశపర్చుండగా ప్రభా అవిడని నా తండ్రి అయా మీరు వాడుకోండి మీ సహాయం దయచేయండి అలాగే నా ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నా ప్రభా మా నీ మీద ఉంచుతున్నాం ప్రభా సహాయమని దయచేయండి సంపూర్ణ స్వస్థత నా తండ్రి నీ నామంలోనే దయచేయండి అయా నెరితో త్రాగుడు నుంచి విడిపించండి నా కుటుంబం రక్షణ మార్గం నడిపించండి ఓ ప్రభా నీకు వంద మా కుటుంబం అంతా ఆత్మీయంగా బలపడి నీలో అంటకట్టబడే జీవితాల్లో మాకు దయచేయండి నా ప్రభా అనస్ జ్ఞాపకం చేసుకున్న తండ్రి కాలు సర్జరీ అయినా జరగాలి అయా అయా జయకరంగా జరగటకు సహాయం దయచేయండి ఎటువంటి కీడు ప్రమాదం జరగకుండా నా ప్రభా అయా ఆ సర్జరీ సక్సెస్ సక్సెస్ఫుల్ గా జరగాలన్న ప్రభా సహాయం దయచేయండి నా ప్రభా సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత నవడానికి మీరు దయచేయండి ప్రభా సరిక జ్ఞాపకం చేసుకోండి అయినా ఆయా బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబం అంతా రక్షించబడాలని ఆశపడుతున్న ప్రభా ఆయా రక్షణ మార్గం నడిపించండి నీకు రూపాదల భద్రత క్షేమాన్ని దయచేయండి లక్కీ చిన్న పాపకు నా ప్రభా అయా కాలను ముట్టండి తాకండి నా ప్రభా ఆ నా ప్రభా బోన్స్ పెరగకుండా నా ప్రభా సహాయం దయచేయండి కుటుంబం అంతా రక్షణ మార్గం నడిపించండి నా ప్రభా అయా శివదాసు నైనా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ప్రభా అయా ఆవిడ త్వరగా కోలుకోవాలని నా ప్రభా సహాయం దయచేయండి ఆవిడే నా ప్రభా అయా మీరందరి కోసం ప్రార్థించే ప్రతి ప్రార్థన ఏది కూడా వ్యర్థమైపోకూడదు నా ప్రభా ప్రతి ప్రార్థనకు మీ గొప్ప జవాబును దయచేయి నా ప్రభా సహాయం దయచేయండి అయా దిల్ బ్రదర్ రాకుం దేసుకున్నదేవా మంచి జాబ్ దొరకాలి నా ప్రభా సేవలో బలంగా వాడబడాలని ఆశపడుతుంది నా ప్రభా ఆవిడకునైనా మంచి జాబ్ను దయచేయండి నీ సేవలో బలంగా వాడబకు సహాయం దయచేయ ప్రభా మీరు తోడై ఉండండి అయా బ్రదర్ కి బ్రదర్ కుటుంబానికి మీరు తోడుగా ఉండండి ని సేవలో బహుబలంగా వాడుకోండి భార్య బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి అన్ని ఆ నా ప్రభాషం నుంచి విడుదల దయచేయండి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆవిడకు మంచి ఆరోగ్యం దయచేసి నా బ్రొవ నాగేశ్వరరావు బ్రదర్ ని నాకం తీసుకున్న అయా అయా లంగ్స్ లో ప్రాబ్లం అయినా కిడ్నీ లో ప్రాబ్లం ఉందని నా బ్రవ్వ అయ్యా ఆవిడకున్న ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి తన కుటుంబం అంతా రక్షణ మార్గం నడిపించండి మీ గొప్ప సహాయం దయచేయ ప్రభ అయ్యా నితిన్ బ్రదర్ నైనా నాకు తీస్తున్న ప్రభా యాక్ దీసున్న ప్రభా అయా కాలు విరిగిందంట నా ప్రభా కాలు నా తండి అయా త్వరగా నా ప్రభా ఆ కాళ్ళు మరలా కట్టబట్టకు సహాయం దయచేయినా ప్రభా మీ సహాయం దయచేయినా ప్రభా ఆవిడ త్వరగా కోలుకోవాలా మరలా చక్కగా నడవాల నా ప్రభా మీ సహాయము దయచేయండి వారి కుటుంబం అంతా రక్షణ మార్గం రావాలన్న అర కుటుంబ అందరికి మీరు తోడుగా ఉండేనా కుటుంబం అంతటి నా ప్రభా నీకుపో కాపుదల భద్రత క్షేమాన్ని దయచేసి నా ప్రభా జర్మిరి బ్రదర్ కి నా ప్రభా అయ్యా నాపం తీసుకున్న తాకండి స్వస్థపరచండి అయ్యాతనికి ఉన్న అన్ని ఆటంకాల నుంచి తొలగించండి సేవలో బలంగా వాడబడాలని నా ప్రభా ఆశపడుతున్న నా ప్రభ సహాయం దయచండి రక్షణ ఉంటే ఆత్మీయంగా బలపరచండి కుటుంబాంతా రక్షణ మార్గం నడిపించండి మీ సహాయం దయచేయిన ప్రభ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా మేము నమ్మదగిన మేము నమ్మదగని వారము తండ్రి మీరైతే నమ్మదగిన దేవుడునైనా నీకు వంద నాలేజ్ అయ్యా ఎంతమంది ఎలాంటి బాధలతో చింతతో వేరే బాధపడుతున్నారో నా ప్రభా హాస్పిటల్ అల్లాడిపోతున్నారో కుటుంబ సమస్యలతో నా ప్రభా ఎంతమంది నా ప్రభా అకాల సమస్యలతో బాధపడుతున్నారనైనా వారందరినీ ముట్టండి తాకండి కష్టపరచండివా ప్రతి ప్రార్థనకి మీ గొప్ప జవాబును దయచేయండి ఏవిడనైనా తండ్రి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు పడకుండా ఇహుల ఒక పాప మాల పడకుండా నా ప్రభా విడలందరినీ తాకండి నా ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి ప్రతి ఆత్మకు రక్షణ దయచేసి నా ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకున్న తండ్రి వెండలు కూడా విపరీతంగా ఉంటున్నాయి ప్రభా పశ్చబిడలు వృద్ధులు నా ప్రభా బాలింతలునైనా గర్భిణీ స్త్రీలు ఎంత ఎండవేడికినైనా ఎంత మంది అల్లాడిపోతున్నారు నా ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకునే వాతావరణాన్ని చల్లబరచండి ఎండవేడి నుంచి విడుదల దయచేయండి నీ మేఘాన్ని అడ్డుగా ఉంచి నా ప్రభా మా దేశం అంతటి మీరు చల్లపరచండి నా ప్రభా సహాయం దయచేయమని అందరూ అంతటా మార్మన్స్ పొందాల నా ప్రభా అందరూ అంతటా మార్మన్స్ పొందకృ పొందిన మీరు దయచేయమని ఈ ప్రార్థనాంశాలన్నీ నీ కృపగల అస్తలే కాబట్టి ప్రతి ప్రార్థనాంశానికి గొప్ప జవాబును దయచేయమని సమస్త మహిమ గంధ ప్రభావ మీరు మాత్రమే పొందుకోమని ఏసఐఎస్ సర్వశక్తి గల నమ్మలు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ సిస్టర్ మన ప్రభు నేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు అందరికీ లోపం మన సకల పరిచయం సదాకాలం తో నడిపించిందాజ్ రాడక్క